కళ్ళప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పద్దెనిమిదవ చాప్టర్ కోట గుమ్మం దగ్గర కొండయ్య లింగం పిఠాపురం పేరు వినగానే ఏదో పెద్ద ఊరేమో అనిపిస్తుంది కానీ చిన్న ఊరే ఆ ఊరు మొత్తానికి చెప్పుకోదగ్గది పిఠాపురం మహారాజా వారి ఏడంతస్తుల కోట ఈ కోట చుట్టూ కందకం దాని చుట్టూ కారు తిరగడానికి రోడ్డు కందకం వెనకాల ఎత్తైన ప్రహరీ కూడా లోపల రెండు భవనాలు ఒకటి ఏడంతస్తుల భవనం ఇవి కాక సువారాలు చెమల్లు మామిడి తోటలు గులాబీ తోటలతో కూడుకున్న ఈ కోట పీఠాపురం ఊరంతా ఉంటుంది కాయవారంలో కోట ముందున్న సింహద్వారం ఎత్తైన గోడలు పొడుగాటి స్తంభాలతో కట్టబడింది ఇరుప్రక్కల ఉన్న ఆ పెద్ద స్తంభాల మీద సింహాలు చి ఏమో అన్నట్టు రెండు లైఫ్ సైజ్ సింహం బొమ్మలు అమర్చబడ్డాయి సింహద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి ఇరవై గజాలు దాటితే ముందు ద్వారంలాగే మరొక ద్వారం సింహాలు మాత్రం లేవు అక్కడ మధ్యంత కవర్ భాగమే అందులో రెండు ప్రక్కల పెద్ద అరుగులు అరుగులకి మెట్లు ఆ మీద కూర్చొని నౌబత్ నగార సన్న ఈ ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు వాయించేవారు మరో అరుగు మీద పెద్ద గంట ఉండేది అది పొద్దున్నే ఆరు గంటలకు మళ్ళా తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు కొట్టి టైము తెలియపరిచేవారు ఆ ఊరికి గడియారం ఆ గంటలు కొట్టడమే అందుకే మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు పిఠాపురం వదిలి మామయ్య కృష్ణశాస్త్రితో కాకినాడ వచ్చాక కూడా టైం ఎంత అయింది అని అడిగేవారు కాదు ఎన్ని గంటలు కొట్టాడరా అనేవారు పిఠాపురం అలవాటు ప్రకారం కొండయ్య లింగం ఓ సామాన్య టైలర్ దివానం వారిని నమ్ముకుని వారి మీద ఆధారపడి బ్రతుకుతున్న మనిషి మహారాజా వారికి అర్జీ పెట్టుకున్నాడు కుట్టు పని చేసుకుని ఒక బట్టలు కుట్టే మిషను కోటగుమ్మం పక్కన చిన్న కొట్టు పెట్టుకోవడానికి కొంచెం ఎడం ఇప్పిస్తే బట్టలు కుట్టుకుని బతుకుతాను అని మహారాజా వారు దయతలిచి దాఖలు చేశారు రాజావారు అనుగ్రహించిన స్థలంలో తాటాకులతో కప్పి ఒక చిన్న కొట్టు పెట్టాడు కొండయ్యలింగం చుట్టూ మామిడి తోరణాలు కట్టాడు ముంగిట ముగ్గులతో నింపాడు లోపల ఎదురుగా దేవుళ్ల పటాలు పక్కనే మహారాజా వారి ఫోటో పూలదండలతో అమర్చి ఒక చిన్న మినీయేచర్ గుడిలాగా అలంకరించుకున్నాడు మిగిలిన స్థలంలో ఒక ప్రక్కన మిషన్. కూర్చోడానికి ఒక స్టూలు రెండో పక్క ఇద్దరు వ్యక్తులు కూర్చోడానికి మాత్రమే సరిపోయే ఒక బల్ల ఏర్పాటు చేశాడు ఇంతకంటే అట్టహాసం చేసే శక్తి అతనికి లేదు అయితే కొట్టుముందు బోర్డు మాత్రం పెద్దగా కోటగుమ్మం దగ్గర కొండయ్యలింగం అని కొండయ్యలింగం పేరు చిన్న అక్షరాల్లో కోటగుమ్మం దగ్గర అనేది పెద్ద అక్షరాల్లో రాయించి పెట్టుకున్నాడు అలాగా రాసుకోవడం ఒక గౌరవంగాను ఘనతగాను భావించేవాడు కోటగుమ్మం దగ్గర అనేది ఒక అవార్డులాగా భావించి ఆనందించేవాడు కోటయ్యలింగం కొండయ్యలింగం తొలి కోడి కూతతోటే నిద్రలేచేవాడు స్నానం వగైరా ముగించుకొని కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని నొసట ఇంత విభూతి పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చెవిలో ఒక పువ్వు దోపుకొని అక్కడి నుంచి మాధవస్వామి గుడికి వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని ప్రసాదం అందుకొని మరీ వచ్చేవాడు మాధవస్వామి గుడిలో ప్రసాదం దేవుడి గార్ల ఇద్దరూ కూడా చాలా ప్రసిద్ధి మహా రుచిగా ఉండేవి వాటిని చిట్టి గారెలని గట్టివడలని వడమాల వడలని, వడలని దేవుడి గారెలని అనేవారు మాధవ స్వామి ప్రసాదం దేవుడి చాలా ప్రసిద్ధి మహా రుచిగా ఉండేవి వాటిని చిట్టి గారెలని వడమాల వడలని దేవుడి అనేవారు కొండయ్యలింగం భక్తుడు అందరికీ ఇష్టడు కొండయ్యలింగం భక్తుడు మరియు అందరికి ఇష్టుడు పూజార్లు అతనికి దోసడు చిట్టిగారులు ఇచ్చేవారు ఉదయం కోట దగ్గర ఆరు గంటలు కొట్టాక నగారాం రోగాక అప్పుడు గుడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి కోట గుమ్మంలో అడుగుపెట్టేవాడు కొండయ్యలింగం లోపల గుమ్మం దాటి గులాబీ తోట దగ్గర నిలబడేవాడు మహారాజా వారి రాక ఎదురు చూస్తూ ఒక్కొక్కప్పుడు గంటల తరబడి నిలబడేవాడు రాజావారి దర్శనం అయ్యే వరకు పిఠాపురం మహారాజు గారికి గులాబీ పువ్వులంటే ప్రీతి రోజూ మార్నింగ్ వాక్ ఆ వైపు వచ్చి తమ గులాబీ తోట చూసుకునేవారు అక్కడ నిలబడి ఎదురు చూస్తున్న కొండయ్యలింగాన్ని ఆప్యాయంగా ఏం కొండయ్యలింగం బాగున్నావా అని పలకరించేవారు దానికే కొండయ్యలింగం పొంగిపోయేవాడు అలాగా పలకరించబడ్డాక అయ్యా తమ దర్శనం అయ్యింది ఇంకా కొట్టు తెరుస్తాను అనేవాడు ఏదో మొక్కులాగా ఎప్పుడైనా రాజుగారికి ఏదైనా ఒంట్లో నలతగా ఉండి వాకుకు రాకపోతే ఆ రోజు కొండయ్యలింగం కొట్టు మూసేసే ఉండేది ఈ విధంగా అతని జీవితం కోటగుమ్మం దగ్గర కొట్టు రాజుగారితో ముడిపడి ఉంది కొండయ్యలింగానికి మరే కోరికలు లేవు కుక్కుటేశ్వరస్వామి మాధవస్వాముల దేవాలయాలు రాజుగారి దర్శనం కుట్టు పని అంతే పిఠాప్రంలో కోటగుమ్మం దగ్గర కొండయ్యలింగాన్ని తెలియని వారెవ్వరూ లేరు కొండయ్యలింగం నెమ్మదైనవాడు భక్తుడు తెచ్చుకున్న దేవుడిగార్ల ప్రసాదాన్ని బట్టలు కుట్టించుకోవడానికొచ్చిన బాలబాలికలకు పంచిపెట్టేవాడు కొండయ్యలింగం కొట్టుకువచ్చేవాళ్లందరూ అతని పనితనం చూసి కాదు అతని మంచితనం చూసి వస్తారు ఖచ్చితమైన మనిషి ఫలన్న ట్యాంకి బట్టలు కుట్టి ఇస్తానని ఒప్పుకుంటే ఇచ్చి తీరతాడు మాటంటే మాటే అర్జెంటుగా పని కావాలనుకున్న వాళ్ళందరూ కొండయలింగం దగ్గరే బట్టలు కుట్టించుకుంటారు ఎటుచ్చి ఇంటికి వెళ్ళాక ఈ బట్టలు కాస్త రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది షర్టు కుట్టాడంటే ఒక చేయి పొడుగు మరొక చేయి పొట్టి తప్పదు రవికులు కుడితే మెడ వంకరగా వచ్చేది పరికినీళ్ళు కుట్టాక కుర్చీలన్నీ ఒక లెవెల్లో ఉండేవి కావు ఆఖరికి చేతి రుమాళ్ళు కుట్టించినా అవి ట్రయాంగిల్లోనూ ట్రెపీజియం లాగాను అష్టవక్రుడి అవతారం లాగాను ఉండేవి తప్ప చతురస్రంగా కరెక్ట్గా ఎప్పుడూ ఉండేవి కావు అయినా అందరూ కొండయ్యలింగం బట్టలు కుట్టే కొట్టికే ఎడతారు ఎందుకు ముఖ్యంగా చౌకగా కుడతాడని చెప్పిన టైంకి ఇస్తాడని అదే కాదు అతనితో మంచి బేరాలు పెట్టవచ్చు పరికిణీ కుట్టడానికి ఒక రూపాయి ఇవ్వండమ్మా అంటాడు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు బేరాలు పెట్టి ఐదు అనాలకు లేక ఆరు అణాలకు కుట్టించుకుంటారు రవిక కుట్టడానికి అర్ధ రూపాయి అడిగితే బేరం పెట్టి రెండు అనాలకు కుట్టించుకుంటారు రుమాళ్ళు కుట్టడానికి ఒక్కొక్క దానికి కాణి అడిగితే బేరంతో కాణికి నాలుగో ఐదో ట్రయాంగిల్ ట్రిపీజియం వంకర్ డెంకర్ రుమాళ్ళు ఖరీదుకు సరిపడ్డ ఆకారంలోనే ఉండేవి మరి కొండయ్య మనస్తత్వం ఎవరికీ అర్థమయ్యేది కాదు అతనికి దేని మీద ఆశ ఆఖరికి డబ్బుమీద కూడా అందుకే అందరూ బేరాలు పెట్టి అతనితో ఆడుకునేవారు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సరిగా కుట్టని బట్టలు మళ్ళా పట్టికెళ్లి దగ్గరుండి ఇలా కావాలని చెప్పి సరిచేయించుకుంటే ఎంతో ఓర్పుతో కరెక్టుగా కుట్టించేవాడు అతనిది చేతగానితనం కాదు ఏకాగ్రత లేక టకటకమని కుట్టి పారేసేవాడు చేతివేళ్లలో శక్తి లేకో మరేమిటో ఎవరికీ అర్థం అయ్యేది కాదు నరాల బలహీనత వల్ల చేతివేళ్లు పట్టుతప్పి వంకరగా కుట్టేవాడని కొందరు అభిప్రాయం మరి కుట్టిన వంకర్లు రిపేర్లు చేయించుకోవడానికి వచ్చి కూర్చుంటే సరిగ్గా కుట్టేవాడే మరి అదేమిటో కోటగుమ్మం దగ్గర కొండయ్యలింగం జీవితం ఒక మిస్టరీ